కీర్తన సంఖ్య నాలుగు వందల అరవై నాలుగు హరిహరియని సిరివర మాకు బుద్ధి జప్పగదవయ్య పాపపు కొంపలో వారు పంచమహాపాతకులు కాపులకు పదుగురు కర్తలందుకు తాపి కాండ్లారుగురు ధర్మాసనము వారు చాపలమె పనులెట్టు జరిగీనయ్యా పలుకంతలచేను బండవ్యవసాయము బలిమి బలిమితోక్కి గుంటి పశురము తలవరులు ముగ్గురూ తగువాదులేబయ్యారు సొలసి ఆనాగ్నకిందూ చోటేదయ్య భూతాల పొంగటికే పొడమిన పంటలెల్లా కోతవేత చూచుకుని కోరుకోటారు ఈతల శ్రీవెంకటేశారించి నీచేత నిలిపితివి ఇక చెప్పేదేటిదయ్య